భ మనసా వచసా అగమ్యం వాచో విభాంతి నిఖిలాదనుగ్రహేణ ఎన్నీతివచనై నిగమా అవోచు త అజమచ్యుతమహురగ్ర్యయో గురురాత్మీ మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ శ్రుతిస్మృతిపురాయ కరుణాయమామి భగవత్పాద శంకరక శంకర ఓ భద్రం కణేభ శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజత్ర ంగైస్తుగం సూభ వ్యసేమదేవస్ నంద్రో వృద్ధశ్రవాతి నూషా విశ్వేదా స్వస్తి నష్టర్చ్యో అరిష్టమి స్వస్తినో బృహస్పతి ఓ shantihi adha అశ్వయన భగవంత పరిమేష్టిన పరిసమేత్యోవాచీ భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టా సే సమానా నిగూఢా చిరాత్వం వ్యపోహ్య పరాత్ పరం పురుషం ఉపైతి విద్వాన్ తస్మై సహోవాచ పితమ శ్రద్ధ భక్తి అంతరంగ <Dhyana> సమ్యగ్దర్శన <Dhyana> జ్ఞానస్య అంతరంగం ఇది అవైహి అన్నప్పుడు తెలుసుకోవడం ధ్యాన యోగం వల్ల నిత్య సిద్ధమైనటువంటి ఆత్మని తెలుసుకునేటువంటి అవకాశం లేదు అనేది మీకు బాగా తెలుసు ఎందుకంటే ధ్యానం మానస క్రియ కర్మల ద్వారా తెలిసేందుకు అవకాశం లేదు గనక ధ్యానయోగం కూడాను మానస కర్మ కాబట్టి తెలుసుకునేందుకు అవకాశం లేదు కాకపోతే ఈ ధ్యానయోగంలో ప్రధానంగా విక్షేప దోషం నివారణ అవుతూ ఉంది గనక జ్ఞానాన్ని పొందడానికి గురుముఖత ధ్యాన యోగ సమ్యక్ దర్శనస్య అంతరంగం అంతరంగ సాధన కనుక ప్రతిబంధకాలని నివారించుకోవడమే సాధన యొక్క ముఖ్యోద్దేశం ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా ఏ సాధనైనా అది మనం కాయికంగా చేసేటువంటి పూజ అయినా వాచకంగా చేసేటువంటి జపమైనా మానసికంగా చేసేటువంటి ధ్యానమైనా అన్ని కర్మలే కర్మల వల్ల ఉన్న వస్తువు సిద్ద వస్తువు గనక సాధ్య వస్తువు అయితే కర్మల వల్ల లభ్యమవుతుందేమో గాని సిద్ద వస్తువు గనక కర్మల వల్ల లభ్యమయ్యేందుకు అవకాశమే లేదు కాకపోతే ఇవి చేయడం వల్ల కర్మోపాసనాదేహే ఇటు కర్మ గాని ఉపాసన గాని ఈ రెండిటి వల్ల అంతఃకరణ శుద్ది జరుగుతుంది ఈ అంతఃకరణ శుద్ధి జరిగిన తర్వాత గురువు జ్ఞానాన్ని ఇస్తాం మనకు అందుతుంది కనుక ధ్యానయోగము అన్నప్పుడు ఇది సాధనే గనక ఇది అంతరంగ సాధన కనుక ప్రతిబంధకాలు ఏవి అన్నప్పుడు మల విక్షేపాలే ప్రతిబంధకాలని తెలుసుకున్నా మూడవది ఆవరణ ప్లీజ్ మరొకసారి మననం చేసుకోండి కనుక మల విక్షేప ఆవరణ ఆవరణ ఏదైతే ఉందో అది అజ్ఞానం అది మన వల్ల పోయేటువంటిది కాదు గురువు శాస్త్రాన్ని ఇవ్వడం వల్లనే ప్రమాకరణం ప్రమాణం ఎప్పుడైతే ప్రమగలుగుతూ ఉందో జ్ఞానం కలుగుతూ ఉందో దానివల్ల అజ్ఞానం పోవలసిందే గాని మరొక విధంగా పోయేందుకు అవకాశం లేదు గనక ఆ ఆవరణ భంగము అనేది మన చేతిలో లేనిటువంటి విషయం అది గురువు చేతిలో ప్రమాణం చేతిలో ఉంది ఇకపోతే మల విక్షేపాదులు మనం తొలగించుకోవాలి మలవిక్షేపాదులు ఉంటే గురువు జ్ఞానాన్ని ఇచ్చిన ఫలించేటువంటి అవకాశం లేదు కనుక ప్రమాణ ఫలం అందదు అనేది క్లియర్గా మనకు అర్థమైపోయింది కనుక ప్రమాణం ఫలించాలి అంటే మొట్టమొదట మనం సాధనలు చేసి అంతఃకరణ శుద్ధిని పొంది చిత్తశుద్ది చిత్త నైశ్చల్యం చిత్తశుద్దికి కర్మలు చిత్త నైశ్చల్యానికి ఉపాసనలు అది ఆ క్లారిటీ ఉండాలి మొట్టమొదటి మనకి ఏం కావాలో మనకు క్లియర్గా తెలిసి ఉండాలి కనుక ధ్యానం దగ్గరికి ఇప్పుడు వచ్చాము అంటే ఈ ధ్యానం వల్ల విచేప దోషం ఏదైతే ఉందో ఇది అరికట్టబడుతూ ఉంది ధ్యానం వల్ల విక్షేప దోషం మల దోషానికి మళ్లీ కర్మలే కాబట్టి మనం కర్మలు చేస్తూ ఉన్నాం ఈ ప్రపంచంలో ఈ కర్మలు బంధించకుండా ఉండాలి కర్మలు బంధించడం అంటే వాటి వెనక రాగ ద్వేషాలు ఉండడమే ప్రధానమైన విషయం గనక రాగద్వేషాలని సమరసం చేస్తూ ప్లీజ్ తటస్థపరుస్తూ జీవించడం ఏదైతే ఉందో తద్వారా మనకు అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంది గనక ఇది కర్మయోగం వల్ల వస్తుంది శుద్ధి కర్మయోగం వల్ల వస్తుంది ఆ తరువాత నైశ్చల్యం అంటే విక్షేపం లేకుండా ఉండడం మనసు ఎప్పుడు అల్లాడుతూ ఉండడం అనేక రకాలుగా కొట్టుకుంటూ ఉండడం అనేక విషయాల మీదకు పోతూ ఉండడం అందువల్ల మనం ధ్యానం చేసినా కూడాను ఒక విక్షేపం ఉంటుంది ఒక ఆసలేషన్ ఉంటది దాన్ని అరికట్టేటువంటిది ఇక్కడ ధ్యానంలో ప్రధానంగా ఉపాసన విక్షేపాన్ని అరికడుతూ ఉంది కనుక ఏదైతే మనకు ప్రతిబంధకంగా ఉందో మల విక్షేపాదులు అంటే రాగద్వేషాలకు సంబంధించిన మలము గాని అనేకాగ్రతకు సంబంధించినటువంటి విక్షేపం కాని ఈ రెండు కూడా ప్రతిబంధకాలు కాకుండా ఉండాలి అంటే సంబంధించిన సాధనలు ఆలోచ ఆచరిస్తున్నావు కొన్ని బహిరంగ సాధనలు కొన్ని అంతరంగ సాధనలు బహిరంగ సాధన ఇప్పుడు పూజ అన్నాం అనుకోండి బహిరంగ సాధన మనం భాష్యంలో చేస్తున్నాం పూజా మనం కూర్చొని ఉన్నాం స్వామి యొక్క విగ్రహం ఉంది అది పెట్టుకుని ఉన్నాం మూర్తిని మనం పూజ చేస్తూ ఉన్నాం షోడసోపచార పూజ దానికి సంబంధించిన కార్యక్రమం అంతా ఉంది అదంతా మనం చేసుకుంటున్నాం ఇది భాష్యంలో జరుగుతుంది రూపం భాక్ష్యంలో ఉంది నామం భాష్యంలో చేస్తూ మంత్రం చేస్తూ పువ్వులు వేస్తూ తీర్థము ఇదంతా కూడాను బహిరంగ సాధన ధ్యానము భాష్యం నుండి విడిపడి అంతరంగ సాధనం అది ధ్యాన యోగ సమ్యక్ దర్శనస్య జ్ఞానస్య అంతరంగ సాధన ఇది అంతర్యంలో ఇంటర్నల్ గా జరుగుతుంది మరి బాహ్యంగా జరిగేటువంటి పూజ ఏదైతే ఉందో మళ్ళీ అది రెండు రకాలుగా ఉంటది అది కేవలం చూడండి ప్రత్యక్ష పూజ పరోక్ష పూజ ఏదైతే మనం పూజా గదిలో కూర్చొని పూజ చేస్తూ అది ప్రత్యక్ష పూజ ఇంకా రెండవ ఆలోచన లేదు భగవంతుడు మనము ఉన్నాం ప్రత్యక్షంగా పూజ నడుస్తూ ఆరాధన ఉపాసన సాగు సాగుతూ ఉంది ఇది ప్రత్యక్ష పూజ ఇది ఎంత సేపు చేయగలం రోజు ఒక అర్ధ గంట చేయగలమేమో ఒక గంట సేవ చేయగలమేమో తర్వాత ఏం చేయాలి తర్వాత భగవంతుడితో విడిపడి ఉండాలనా రాత్రి మనం చూసినట్టుగా భగవంతుడితో విడిపడి ఉండే అవకాశమే లేదు సర్వకాల సర్వావస్థల భగవంతుడితో మనకు నిత్య సంబంధం గుర్తింపబడుతూ ఉండాలి ఇది సాధనలో ప్రధానమైనటువంటి విషయంగా ఉండాలి కనుక పూజ చేయడం ఏదైతే ఉందో ఇది ప్రత్యక్ష పూజ కర్మలు చేయడం ఏదైతే ఉందో పరోక్ష పూజ అది కాబట్టి మనం ఆఫీస్కి వెళ్ళినా మరొక చోటకు వెళ్ళినా మరొక వెళ్ళినా చేసే ప్రతి పనిలో పరమేశ్వరుడు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటే ఒక పువ్వులు ఉండకపోవచ్చేమో కానీ తీర్థం ఉండకపోవచ్చేమో కాని అన్నీ ఉండినట్టే ఇక్కడ పువ్వులు వేస్తాం అక్కడ మన ఇంద్రియాలనే పుష్పాలుగా భగవంతుడి సమర్పిస్తూ పోతాం కనుక ధర్మబద్దంగా జీవించడంలో స్వకర్మణ తమ్ ఈశ్వరం పరమేశ్వరం స్వకర్మణ తమ్ అభ్యర్థ పూజిత్వ ఆరాధ్య సిద్ధం విందది మానవ మనుష్య ఇది కాబట్టి పరమేశ్వరిని ఆ విధంగా ఆరాధించడం ఎలా కర్మల ద్వారా ఏ కర్మలైతే మనం చేస్తూ ఉన్నామో ఆ కర్మలు ధర్మబద్దంగా గనక ఉంటే ఎందుకని ధర్మ రూపంలో ఉన్నది దైవమే గనక ర్మబద్దంగా మనం జీవించినప్పుడు నియతి అనేది మన రాత్రే మీరు తెలుసుకున్నారు గనక ఎక్కడ ఏ విధమైనటువంటి నియతి ఆర్డర్ కనపడుతుందో ఆర్డర్ మనం ఏర్పాటు చేసింది కాదు మనకన్నా ముందే తయారైనటువంటి ప్రపంచంలో కనుక ఈ ప్రపంచాన్ని తయారు చేసినటువంటి పరమేశ్వరుడు ఇక్కడ ఒక నియతిని ఏర్పాటు చేశాడు ఇవే ధర్మాలు ఈ ధర్మాల్ని మనం మార్పు చేయలేము అగ్ని పట్టుకుంటే కాలుతుంది నీళ్లు చల్లగా ఉంటాయి ఇవి ఎప్పుడు ఇలాగే ఉంటాయి మనం అందరం కలిసి ప్రయత్నం చేసినా వాటిని మార్చలేము వాటిని అర్థం చేసుకోవడం కోసమే మనం ఉన్నాం కనుక భగవంతుడు దైవం ధర్మరూపంలో ఉన్నాడు గనక ధర్మ రూపంలో దైవారాధన జరగడం ఏదైతే ఉందో ఇది కర్మయోగం ఇది కర్మయోగం కర్మయోగం పరోక్ష పూజ అంతే గీవు ధర్మ రూపంలో ఉండేటువంటి దైవాన్ని అర్చిస్తూ పోవడం ఏదైతే ఉందో ఇది పరోక్ష పూజ మన పూజా గదిలో లేదా ఆలయంలో మరొక చోట చేసేది ఏదైతే ఉందో ఇది ప్రత్యక్ష పూజ కనుక ప్రత్యక్ష పూజ పరోక్ష పూజ ఈ రెండు కలిసి బహిరంగ సాధన అండర్స్టాండ్ ది పాయింట్ బహిరంగ సాధనలో రెండు ఒకటి ప్రత్యక్ష పూజ రెండవది పరోక్ష పూజ ప్రత్యక్ష పూజ అంటే మనం కేవలం పరమేశ్వరుడి దగ్గర కూర్చొని పూజా గదిలో ఏదైతే చేస్తున్నామో ఇది ప్రత్యక్ష పూజ నిత్య జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ కర్మలైతే ఆచరిస్తు ఉన్నామో అక్కడ మనకు దూరం కాకుండా చక్కటి అవగాహనతో జ్ఞానంతో ధర్మబద్ధంగా జీవించడం ఏదైతే ఉందో ఇది పరోక్ష పూజ ఇది బహిరంగ సాధన ఇప్పుడు అర్థం కనుక ఆ పరోక్ష పూజ ఏదైతే ఉందో కర్మయోగం దానివల్లనే చిత్తశుద్ది జరుగుతుంది దానివల్లనే చిత్తశుద్ది జరుగుతుంది ఈ ప్రత్యక్ష పూజ ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఉపాసన వస్తుంది దీనివల్ల మనసు నిగ్రహింపబడుతుంది కనుక విక్షేపం మనసు నిగ్రహం లేకపోవడం అంటే విక్షేపం ఉందని అర్థం ఆ విక్షేపం తొలగాలి పూజ ప్రారంభ దశ ఎందుకని పూజలో విక్షేపాన్ని చాలా వరకు అరికట్టేటువంటి అవకాశాలు ఉంటాయి మనసు అటు ఇటు పోయేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకని వర్క్ ఎక్కువ పరమేశ్వరుని యొక్క రూపాన్ని కళ్ళు చూస్తూ ఉంటాయి మంత్రాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటాం ఇలా ఉచ్చరించేటువంటి మంత్రాన్ని మళ్ళీ చెవి వింటూ ఉంటది అండర్స్టాండ్ మళ్లీ చెవి వింటూ ఉంటది పుష్పాలు వేస్తూ ఉంటాం కాబట్టి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడాను ఇన్వాల్వ్ అయి ఉంటాయి గనక మనసు నిగ్రహింపబడేటువంటి అవకాశం ఉంటుంది మరి అంతరంగ సాధనకు వచ్చేటప్పటికి ధ్యానం కాబట్టి పూజలో శుద్ధిపడినటువంటి వాడు జపానికి వస్తాడు ఎందుకంటే ఇంకా తగ్గుతుంది అనమాట అంటే శ్రమ తక్కువగా ఉండాలి ఫలం అధికంగా ఉండాలి అది సాధనలో ప్రధానమైన విషయం మనం ఏదన్నా వెహికల్ కొనేటప్పుడు కూడా అంటాం ఏమండి ఇది ఎంత మైలేజ్ ఇస్తుందని అది ముఖ్యం కాబట్టి ఇదిగో ఇది ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందండి ఒక లీటరు పెట్రోలు అని అడుగుతాం కాబట్టి తక్కువ పెట్రోల్తో ఎక్కువ దూరం పోగలిగేటువంటిది ఏదో దాన్ని ఎట్లాగైతే ప్రిఫర్ చేస్తూ ఉంటామో సాధనలో కూడాను శ్రమ తక్కువగా ఉండాలి ఫలం అధికంగా ఉండాలి అలా చూసినప్పుడు పూజలో ఎక్కువ శ్రమ కనపడతా ఉంటుంది అదే జపంకి వచ్చేటప్పటికి శ్రమ తగ్గుతూ ఉంటుంది ఎందుకని కేవలం జపమాల నాము తప్పు ఇంకొకటి ఏమీ లేదు పూజ ఇవంతా కూడాను ఉపచారాలన్నీ కూడా లేవు అందువల్ల ఎప్పుడైతే మనం జపం దగ్గరకు వచ్చామో చాలా శ్రమ తగ్గుతూ ఉంటుంది జపం దగ్గర నుంచి ధ్యానానికి వెళ్లేటప్పటికీ జపమాల కూడా లేదు గనక కేవలం ఆంతరంగికంగా నడుస్తూ ఉంది కాబట్టి ఇంకా తగ్గుతుందని అర్థం కాబట్టి ఒక విధంగా క్వాలిటేటివ్ గా చూసినప్పుడు అన్నిటికన్నా ధ్యానం గొప్పగా ఉంది అంత గొప్పగా ఉంది గనకనే విజ్ఞానాలు కూడా ఎక్కువగా ఉంటాయి మనసు నిలబడేందుకు అవకాశం లేదు వీటి ద్వారా ఎవరైతే శుద్ధిపడి వస్తారో వాళ్లే ధ్యానంలో చక్కగా విక్షేపం లేకుండా ఉండే అవకాశాలుంటాయి కనుక ధ్యానం అనేటువంటిది ఇప్పుడు అర్థమైంది మీకు అంతరంగ సాధన బహిరంగ సాధన పూజ బహిరంగ సాధన రెండు ప్రత్యక్ష పూజ పరోక్ష పూజ మనం ఇంట్లో చేసేటువంటిది స్వామి దగ్గర కూర్చొని ప్రత్యక్ష పూజ నిత్య జీవితంలో కర్మంలో ఆచరించేటువంటి పరోక్ష పూజ ఈ రెండిట్లో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు ఇక్కడ రూపంతో ఉన్నాడు అక్కడ ధర్మంతో ఉన్నాడు ధర్మ రూపంలో ఉన్నాడు ఇది బహిరంగ సాధన అంతరంగ సాధన ధ్యానం విక్షేపాన్ని అరికడుతూ పోతూ ఉంది కనుక నిన్న విభం చిదానందం అరూపం అద్భుతం అద్భుతం కాబట్టి అచింత్యం అవ్యక్తం అనంతం ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం విషదం విశోకం విచింత మధ్య హృత్పుండరీకం మధ్య విచింత్య కాబట్టి మన హృదయ పద్మంలో ఏ దేనినైతే నిర్గుణ ధ్యానము అని పిలవబడేటువంటి నిధిధ్యాస ప్లీజ్ ఎందుకని నిర్గుణ ధ్యానమే లేదని నేను అర్థం చేసుకున్నా నిధిధ్యాస అంటే ఆ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు పరబ్రహ్మం యొక్క స్థితి మనకు తెలుస్తూ ఉంది కనుక అక్షర పరబ్రహ్మం ఏమిటో దీన్ని అర్థం చేసుకోవడమే శ్రవణం అన నిధిధ్యాసంలో నిధిధ్యాసనే మనం నిర్గుణ ధ్యానం అని అంటున్నాం కాబట్టి గుణమే లేనప్పుడు ధ్యానం చేసే ప్రశ్న లేదు ఇది నిధిధ్యాస అర్థం చేసుకోవడం జ్ఞాన ప్రధానమైనటువంటి విషయం కనుక ధ్యానము అని అంటేనే సగుణ్యానం అని అర్థం ధ్యానం అంటేనే సగుణ్యానం అది ఎక్కడో ఉరికే తమాషాగా తిరుగుతుంది ఆ పదం నిర్గుణ ధ్యానం అని నిర్గుణ ధ్యానం అనేది క్రియగా మనం తీసుకోవడానికి లేదు ఆ దాంట్లో కర్మ వైశిష్ట్యం కాదు జ్ఞాన వైభవం జ్ఞాన వైభవం ఇప్పుడు ఎట్లాగైతే నిన్న నిర్గుణానికి సంబంధించి పద్మూడు లక్షణాలను చూచాము నిన్న అచింత్యం చింత్యం దగ్గర నుంచి ప్రారంభమై పద్మూడు చూసాం ఆ పద్మూడు లక్షణాలు పరమేశ్వరుని యొక్క లక్షణాలు ఎట్లాగైతే సత్ చిత్ ఆనందం అన్నప్పుడు సత్ను వేరుగా చిత్ని వేరుగా ఆనందం వేరుగా తెలుసుకుంటూ ఆ మూడు ఒకటే జ్ఞానానికి వచ్చామో అట్లాగే ఈ పద్మూడు లక్షణాలు కూడా ఆ అవ్యక్తం అనంత రూపం ఇవన్నీ కూడాను శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోనిం तथा दिध्या विभु चिदानं अरूपंत इवन पदमूड़ लक्षणा परमेश्वर स्थिति निधिध्यास द्वारा मन ज्ञान प्रधानमंत्री विषय कर्म प्रधानमंत्री विषय का सगुण ध्यानमेंट इन स्टार्ट उहां त्रिलोचन నీలకంఠం ప్రశాంతం ధ్యా ముర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసమహేశ్వర ధ్యానం ఇది సగుణం కాబట్టి ధ్యానం అంటేనే సగుణం అన్నాం ఏంటో తెలుసా సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపారేషన్ సగుణ బ్యాపారహ మనసులో నడిచేటువంటి వ్యాపారం మానస క్రియ కాబట్టి ఇది బాహ్యం సంబంధం లేదు పూజ అయితే స్వామికి పువ్వులేస్తూ ఉన్నాం మనకు చేతులు కదులుతూ ఉన్నాయి కర్మేంద్రియాలు కదులుతూ ఉన్నాయి అట్లాగే వాక్ ఇవన్నిటికీ అవకాశం లేకుండా కేవలం ఆంతర్యంలో మనం ఉన్నాం నడుస్తూ ఉంది కాబట్టి మానస వ్యాపార కేవలం మనస్తో నడిచేటువంటి వ్యాపారం ఇది అన్నప్పుడే దేహేంద్రియాల నుంచి విడిపడిపోయి ఉండవు అర్థం కాబట్టి నిర్గుణ ధ్యానంలో అత్యాశ్రమస్థ సకలీంద్రియాని నిరుద్య అని ఏదైతే మనం అన్నామో ఇక్కడ అదే జరుగుతుందని అర్థం ఎప్పుడైతే మానస వ్యాపార అని అన్నామో దట్ ఇస్ ద మీనింగ్ ఎంప్లైడ్ ప్లీజ్ సకలేంద్రియాని నిరుధ్య ఎందుకని మానస వ్యాపారం గనక ఎప్పుడైతే మనసులో నడుస్తూ ఉందో ఇంద్రియాల యొక్క ప్రసక్తి లేదు దేహము యొక్క ప్రసక్తి లేదు దేహేంద్రియాలు ఉపశమిస్తూ ఉన్నాయి కేవలం మానసికంగానే నడుస్తూ ఉంది సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార కాబట్టి అక్కడ ఏదైతే మనం సకలేంద్రియాన్ని నిరుధ్య అత్యాశ్రమస్త అని తెలుసుకున్నామో ఇక్కడ కూడా అదే సగుణంలో కూడాను అదే కాబట్టింద్రియాల విషయం లేదు దేహం విషయం లేదు కేవలం ఆంతర్యంలో మనసులో నడుస్తూ ఉంది సగుణ బ్రహ్మ విషయం మానస వ్యాపార కాబట్టి ఏ రూపం మీదైనా ధ్యానం చేయొచ్చు ఎందుకని ఏ రూపము పరమేశ్వరుడికి దూరం కాదని రాత్రి అర్థమైపోయింది ఓకే ఏ అల సముద్రానికి ఎట్లాగైతే దూరంగా లేదో సముద్రంలో ఏదైతే ఉందో అలలో కూడా అదే ఉంది గనక సముద్రంలో ఉండేది జలమే అలలో ఉండేది కూడా జలమే కాబట్టి వస్తుత దాని లక్షణం తెలిసినటువంటి వాడికి అలమీద ధ్యానం చేసినా సముద్రం మీద ధ్యానం చేసినట్టే కారణం ఏంటి ఏ రూపం కూడాను స్వరూపానికి భిన్నంగా లేదు దాంట్లో ఉన్నదంతా ఇదే ఏనా సర్వమిదం తతం ఏనా ఈశ్వరేణా పరమేశ్వరేణా సర్వం ఇదం ఇదం సర్వం జగత్ తతం జగత్ వ్యాప్తం వ్యాప్తం కాబట్టి మట్టికొండలంతా కూడా మట్టి ఎట్లాగైతే వ్యాపించి ఉందో ఈ సమస్తమైనటువంటి జగత్తులో పరమేశ్వరుడే జగత్ సర్వం ఈశ్వరీయం ఈ సర్వం జగం జగత్ ఈశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం కాబట్టి పరమేశ్వరునితోనే నింపబడి ఉంది గనక ఆయన కన్నా భిన్నంగా మరొకటి అవకాశం లేదు కాబట్టి ఏ రూపం మీదను ధ్యానం చేసినా అది స్వరూపానికి భిన్నంగా లేదు గనక సగుణము ఎందుకంటే ఒక రూపం కాదు ప్రధానం అక్కడ ఉపలబ్ధి స్థానం మన మనసు నిలబడ్డం కోసంగా ఒక రూపాన్ని తీసుకుంటూ ఉన్నాం ఒక అవగాహన కూడా ఉంది వెనుక ఏమిటి ఈ రూపం ఏదైతే ఉందో ఇది స్వరూపానికన్నా భిన్నమైనటువంటిది కాదు ఎందుకని స్వరూపం ఎప్పుడైతే అనంతమైందో అనంతమైనటువంటి దాంట్లో ప్రతి ఒక్కటి కలిసే ఉంది ఏది భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు కనుక అనంతమైనటువంటి పరమేశ్వరుణ్ణి ఈ రూపంలో నేను చూసుకుంటూ కాబట్టి ఈ రూపం దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది అనంతరైనటువంటి పరమేశ్వరుని రిప్రజెంట్ చేస్తూ ఉంది కాబట్టి దేశత కాలతహ వస్తుత అపరిచ్ఛిన్నంగా తాను ఉండిన నాకు ధ్యానానికి ఉపలబ్ స్థానం అవసరం గనక కాబట్టి సుఖవ బసుకోవడానికి సాధన సౌలభ్యం సులభంగా సాధన సాగడానికి ఇది చేస్తూ ఉన్నాం ధ్యానం ఇది ఉమామహేశ్వర ధ్యానం ప్రవేశపెడుతూ ఉన్నాడు ఇప్పుడు ఉమా సహాయం పరమేశ్వర ప్రభు అది అందువల్ల సోమ అనేటువంటి శబ్దం ప్లీజ్ రుద్రాయోమాయమ సహ వర్తతే ఇది సోమ కాబట్టి ఉమతో కూడినటువంటి వాడు ఉమామహేశ్వరుడు సరే ఇది రుద్రంలో నమ సోమాయ రుద్రాయస్మ్రాయమాశుపత నమవగ్రాయ భీమాయమో అగ్రే వధాయ నమో హే హనీయసే నమో వృక్షేభ్యోహరికేభ్యో నమస్య నమ శంభవేచ మయూభవే చ నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయ నమోమాయ కాబట్టి సహ వర్త సోమ కాబట్టి సోమేశ్వరుడు ఎందుకు అయ్యాడు తెలుసా మహేశ్వరుడు సోమేశ్వరుడుగా ఉమయా సహవర్తతే ఉమతో కలిసి ఉన్నాడు గనక అటువంటి ఉమాదేవితో కూడినటువంటి పరమేశ్వరుణ్ణి సోమేశ్వరుణ్ణి ఉమామహేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నా సగుణ ధ్యాన విధి రూపం ఎందుకలా అన్నాడు రాత్రి మనం దూచాం ఏమంటే మహేశ్వరుడి మీద ధ్యానం చేస్తాను అమ్మవారు ఎందుకు వేరు చేయలేవు గనక అది అర్ధనారీశ్వర స్వరూపం అమ్మవారిని వేరు చేయలేవు స్వామి సగం ఉంటే అమ్మవారు సగం ఉంది మనకు కార్యం కనిపిస్తూ ఉంది శక్తి కనిపించడం లేదు కనిపించకపోయినా ప్రతి కార్యంలో శక్తి ఉంది అని మొన్నే మనం తెలుసుకున్నాం కనుక నిన్న చూసినప్పుడు ఈ సృష్టికి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం పరమేశ్వరుడు అయిన తెలుసుకున్నామో జ్ఞానం కలిగినటువంటి వాడు నిమిత్త కారణం వస్తువు ఏదైతే ఉందో అది ఉపాదాన కారణం క్లియరా కుమరి నిమిత్త కారణం మట్టి ఉపాదాన కారణం అదే పరమేశ్వరుడు దగ్గరకు వచ్చేటప్పటికి కుమ్మరి వేరుగా మట్టి వేరుగా ఉండేందుకు అవకాశం లేదు గనక యదా నిద్రయా అని అర్థం చేసుకున్నావు కాబట్టి నీ నిద్రలో నీ స్వప్నంలో నువ్వే ఉపాదాన కారణం నువ్వే నిమిత్త కారణం నీ స్వప్నాన్ని తయారు చేసుకున్నది నీవే నిమిత్త కారణం దానికి కావలసిన ఉపాదానం కూడా నీ మనసే గానీ నీ మనసు అన్యంగా వ్యతిరేకంగా ఏది లేదనేటువంటి సత్యం అర్థమైపోయింది సరేనా ఉపాదాన కారణం తానే నిమిత్త కారణం తానే నిమిత్త కారణం జ్ఞానం కలిగిన వాడు భగవాన్ భగవాన్ అది పదం ధనవాన్ భగవంతుడు ధనవంతుడు ధనవంతుడంటే ఎవరు ధనం కలిగినవాడు రూపవంతుడంటే రూపం కలిగినవాడు గుణవంతుడంటే గుణం కలిగినవాడు ఇంతేనా బలవంతుడు అంటే బలం కలిగినవాడు భగవంతుడంటే భగ కలిగినవాడు సింపుల్ సింపుల్ భగవంత భగ ఏంటి స్వామిజీ షన్నాం భగ ఇతీరిత షడ్ గుణైశ్వర్య సంపన్నుడు అంటారు చూసారా మీరు అంటే ఆరు కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు నశించినటువంటివి అది భగవద్ ఐశ్వర్యం ఈ ఆరు గుణాలని భగ అంటారు భగ షణ్ణా భగ ఇతరిన ఇతీరిత ఎట్లయినా కాబట్టి షణ్ణం ఆ ఆరు ఏవైతే ఉన్నావో అవి కలిగినటువంటి వాడు భగ అది ఆరు కలిసి భగ షణ్ణం భగ కలిగిన వాడు భగవంతుడు ధనం కలిగిన వాడు ధనవంతుడు అంతి ప్లీజ్ ఏమిటవి జ్ఞానం వచ్చేస్తుంది అక్కడ ఐశ్వర్యస్ సమగ్రస్ ధర్మ యశస్ వైరాగ్యో షణ్ణాంభరి కనుక ఈ ఆరు ఐశ్వర్య సమగ్రస్ సమగ్రమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు ఆ సమగ్రస్య అనేటువంటి పదం ఎందుకు పడాల్సి వచ్చిందంటే ఐశ్వర్యాలు ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉండరు కానీ సమగ్రమైన ఐశ్వర్యం కాదు ఎందుకో తెలుసా ఆయనకన్నా మించిన ఐశ్వర్యవంతుడు మరొకటి ఉంటాడు ఈ ప్రపంచం ఐశ్వర్యాలు అనేకం మొన్న చూసి చూశారు అట్లా ఇది ఓవర్ ప్లీజ్ సమగ్రస్య ఆ సమగ్రస్య అనేది ఇంపార్టెంట్ కాబట్టి సమగ్రస్య ధర్మస్య యశస కీర్తి శ్రేయ సంపద జ్ఞానస్య సమగ్రస్య జ్ఞానస్య సమగ్రమైనటువంటి జ్ఞానం ఈ ప్రపంచంలో ఎంతమందికి ఏ విధమైనటువంటి జ్ఞానం ఉండినా ఒకదానికి సంబంధించిన జ్ఞానం ఉందంటే మరొకదానికి సంబంధించిన జ్ఞానం లేదు అని అర్థం ఒకదానికి సంబంధించిన జ్ఞానం ఉండినా కూడా పూర్ణంగా లేదు అని అర్థం ఎందుకని ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి గనక సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఎవరికి ఉంది ఈ సృష్టికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం పరమేశ్వరుడికి ఒక్కడే ఎందుకని సర్వం విదితం అవిదితం తెలిసింది నీకు తెలిసింది నీకు తెలియనిది సంపూర్ణంగా తెలిసిన వాడు సర్వం తెలిసినవాడు సర్వజ్ఞ అందువల్ల సర్వేశ్వర చూచారా ఇది జ్ఞానం ఇది జ్ఞానం కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాడు భగవంతుడు నిమిత్త కారణం నిమిత్త కారణం అది బాగా సుస్పష్టంగా అర్థం చేసుకోండి నిన్న నిమిత్త కారణం అన్నప్పుడు ఏదేన్నైనా సృష్టించడానికి నిమిత్త కారణము అంటే దానికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉండాలి దాన్ని ఎలా తయారు చేయాలనో తెలిసి ఉండాలి అటువంటి వాడు నిమిత్త కారణము అన్నాం ఎలా తయారు చేయాలన్నో తెలుసు కుండకు సంబంధించిన జ్ఞానం ఉంది కుండ యొక్క ప్రయోజనం తెలుసు అలాంటి కుమ్మరి కుండ విషయంలో నిమిత్త కారణము క్లియర్ అర్థం చేసుకున్నాం కాబట్టి జ్ఞానం కలిగి ఉంటేనే కాబట్టి ఈ సృష్టి విషయంలో జ్ఞానం కలిగిన పరమేశ్వరుడే గనక భగవాన్ ఐశ్వర్యశ సమగ్రస్య జ్ఞానస్య మరి ఉపాదానం ఏంటి ఆయనే కాదు ఉపాదానం ఆయనే కాదు నిమిత్త కారణం అన్నప్పుడు జ్ఞానం కలిగిన గనక భగవాన్ ఉపాదాన కారణం అన్నప్పుడు ప్లీజ్ ఉపాదాన కారణం అని భగవతి దిస్ ఇస్ ద పాయింట్ ఉపాదాన కారణంగా భగవతి నిమిత్త కారణంగా భగవాన్ అందువల్ల చాలా మంది అంటుంటారు ఏమిటండి స్వామీజీ హిందూ ధర్మం హిందూ ధర్మం అంటారు ఓసారి భగవంతుడు అంటారు ఓసారి భగవతి అంటారు ఓసారి అమ్మవారు ఒకసారి అయ్యవారు అంటారు శివుడికి నమస్కారం పెడతారు ఇటు వచ్చే పార్వతికి నమస్కారం పెడతారు అటు నారాయణుడికి నమస్కారం పెడతారు ఇటు వచ్చే లక్ష్మికి నమస్కారం పెడతారు ఇది ఏంట్యా బాబు అసలు ఇది అటు పోయి పాండరంగడి ఇటు వచ్చి రుక్మిణి అంటారు ఏంటి ఇదంతా నోనో ఇద్దరు ఒకటే సార్ అభిన భిన్న నిమిత్త ఉపాదాన కారణం నిమిత్తంగా చూచినప్పుడు భగవాన్ ఉపాదానంగా చూచినప్పుడు భగవతి అక్కడ హీ ఇక్కడ షీ ఉపాదానములో ఏదైతే ఉపాదానం అదే మనం చూసాం ఎప్పుడైతే కుండకు మట్టి ఉపాదానం అయిందో ఉన్నదంతా మట్టి ఎక్కడ ఉంది మట్టి ఎక్కడ లేదు మట్టి అని నేను అడిగాం అందువల్ల హి షీ అన్న షి ఉపాదానం గనక హీ ఎక్కడ ఉన్నాడంటే షీలోనే ఉండాడు హీ ఎక్కడ ఉన్నాడు ఉండాడు ఎస్ హెచ్ షి హెచ్ హీ హీ ఎక్కడ ఉన్నాడు షీలో ఉండాడు ఇది అర్థమైతే ఎస్ మీకు అవుతుంది ఎస్ అర్థమవుతుంది నో నో ఎస్ అదే ఇంకా రెండు నెగిటివ్ ఎగిరిపోయినాయి ఒకటే పాజిటివ్ కనుక హీ నిమిత్త కారణం షీ ఉపాధారణం ఉపాదాన కారణం వేర్ ఇస్ హీ హీ హీ ఇన్ షీ నాట్ హర్ హెచ్ఇస్ ఇన్ ఎస్హెచ్ ఉపాదానం ఓకే అందువల్ల ఉమా సహాయం అది ఉమా సహాయం కాబట్టి నీవే ఉపాదాన కారణం భగవాన్ నీవే నిమిత్త కారణం కనుక నిమిత్త కారణం పరమేశ్వరుడు అని తెలుసుకున్నప్పుడు ప్రత్యక్ష పూజ ఎక్సలెంట్గా ఉంటుంది సగుణ ధ్యానం ఎక్సలెంట్ గా నడుస్తుంది కానీ పరోక్ష పూజకి వెళ్లేమా ప్రాబ్లం ఎందుకో తెలుసా ఆయన వేరు నేను వేరు ఈయన వేరు నేను వేరు వాళ్ళని ఎత్తుకొని మాట్లాడటం వీళ్ళని ఎత్తుకొని మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయి కారణం ఏంటో తెలుసా వాళ్ళందరూ భగవద్కర భిన్నం అని కనుక ధర్మరూపంలో ఎప్పుడైతే దైవం ఉండాడో ప్రతి వస్తువులో ఉండేది పరమేశ్వరుడి మట్టి పాత్రలో ఉన్నదంతా కూడా మట్టి అలల్లో ఉన్నదంతా కూడా సముద్రమే అనేటువంటి విషయం ఉపాదాన కారణాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు కలుగుతూ ఉంది ఏ వస్తువును చూసినా పరమేశ్వరుని స్వరూపంగా భావించగలం కాబట్టే పూటని చెట్టుని దేన్ని బట్టిన మనకస్సలు కాదేది పూజ కవితల విషయం నాకు తెలియదు కానీ కాదేది పూజకు అనర్హం ఎందుకు తెలుసా ఏ వస్తురు చూచినా పరమేశ్వరుడు నువ్వు ధ్యానం చేసేటువంటి అవకాశం ఉంటది బీచ్లో ఏ కోణను నీ గనక అల అనేటువంటి జ్ఞానం గనక ఉంటే ఫలానా బీచ్లో రామకృష్ణ బీచ్ దగ్గరే ధ్యానం చేయాలనే క్వశ్చన్ లేదు ఎక్కడికి వెళ్ళినా ఏ అలం చూచినా అలా సముద్రాన్ని నీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటది అది చిన్న అలైనా పర్వాలేదు పెద్దలైనా పర్వాలేదు దాని రూపంతో నీకేమీ సంబంధం లేదు ఏది నీకు గోచరించినా అలాగే ఎప్పుడైతే తెలిసిందో నీలో అలజడి లేనే లేదు ఎందుకని అబ్ది గోచరిస్తుంది ఈ అల అబ్ది కన్నా గొడవను వేరైనటువంటిది కాదని అందువల్ల ఉపాదాన కారణాన్ని చక్కగా మనం పరమేశ్వరుని స్వరూపంగా చూడడం ఇక్కడ ప్రధానమైనటువంటి విషయంగా ఉంది గనక భగవతి భగవాన్ భగవతి భగవాన్ నిమిత్త కారణం భగవతి ఉపాదాన కారణం ఉమాసహాయం పరమేశ్వరం ప్రభు ప్రభు స్వయం భవతీతి ప్రభు ప్రకర్షేణ భవతీతి ప్రభు ప్రకర్షేణ భవతీతి కాబట్టి తనకు తానుగానే ఉన్నాడు కాని రెండవ దానిమీద ఆధారపడి లేడు గనక ప్రభు జనరల్ గా కూడా మనం అది వాడుతూ ఉంటాం నేను అందుకనే మీకు విభు అన్నప్పుడు క్లారిఫై చేశాను కనుక ఇక్కడ కూడా ప్రభువు ఉన్నాడు అనుకోండి ప్రభు అంటే ఏంటి ఆల్ పవర్ఫుల్ ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడు ప్రభు అయితే ఆయన మాట వేదం ఆయన ఏం చెప్తే జరిగిపోతుంది ఫైనల్ గా చివరిలో సంతకం పెట్టాల్సిన వాడు ఓకే కానీ ఒక దేశానికే ప్రభువు ఇంకో దేశానికి కాదు ఒక కాలంలోనే ప్రభువు ఇంకో కాలంలో కాదు గతంలో ప్రభువులు చాలా మంది ఉన్నారు వాళ్ళు మరణించారు ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కాదు కనుక కాలానికి దేశానికి మారుతూ ఉంటారు అట్లా కాకుండా సర్వత్ర వర్తమానాత్ త్రయాణం లోకానా ప్రభుత్వాత్ విభుహూ కాబట్టి ఈ లోకమే కాకుండా ఏ లోకం ఉండినా ఆ లోకం మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు ఎవడో అటువంటి వాడు విభుహు సర్వత్ర వర్తమానాత్ ఎందుకంటే అంతటా ఉన్నాడు గనక అన్ని ప్రదేశాల్లో ఉండేవాడు అన్ని కాలాల్లో ఉండేవాడు ఎవడైనా ప్రభువుగా ఉంటే ఆ ప్రభువుకు ప్రభు సరేనా రిసోర్సెస్ ఎన్నో ఉండొచ్చు బట్ హీస్ ద సోర్సెస్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ ఎంతో మంది ప్రభువులు ఉండొచ్చు అందరూ ప్రభువులకి ప్రభు అయినటువంటి వాడు ఓకే అందువల్ల గతిర్ భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ గతిహి భర్త భరించేటువంటి వాడు మనల్ని ఆయని కనుక ప్రభు ప్రకర్షేణ భవతి మరొక దాని మీద ఆధారపడకుండా ఎవడైతే ఉన్నాడో అతను ప్రభు ఉమా సహాయం అంటే సగుణ ధ్యానం ఇప్పుడు మనం చేసేది రూపంతో ఉమామహేశ్వర ధ్యానం ఉమాసహాయం అమ్మవారు శివుడు కలిసి కనపడుతూ ఉండారు ఉమాసహాయం పరమేశ్వరం ప్రభు కంఠం త్రిలోచనం నీల ప్రశాంతం చుచర ఇవన్నీ కూడా సగుణమే త్రిలోచనం మూడు నేత్రాలు కాదు మనకు రెండే ఉండయి మూడోది ఉంది కనిపించదు ఆపరేషన్ లేదు మన దగ్గర కానీ పరమేశ్వరుడు దగ్గర ఉంది అది తమష త్రిలోచనం మూడవ నేత్రం ఆయనకుంది ఏంటి అసలు ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం అందువల్ల శివుడు ధ్యానంలో ఉన్నాడు అనుకోండి ధ్యానంలో ఉన్నటువంటి శివుడు మన్మధుడి కోసం గనక మూడవ నేత్రం తెరిచాడంటే వాడు భస్మం అయిపోయాడు అంటాం తెలుసా మూడవది జ్ఞాననేత్రం కనుక మన్మధుడు ఎవరు నామరూపాలే మన్మధుడు ఎవరు నామరూపాలే కనుక జ్ఞాననేత్రం కనుక తెరవబడిందంటే నామరూపాలు ఉండవు రాత్రి చూచాము నామరూపాలను గురించి ఈ సృష్టి అంతా నామరూపాలే ఏవైతే రూపంతో ఉందో దానికి ఒక నామం ఉంటుంది నామ రూపాలు ఉంటాయి అవి మధ్యలో వస్తాయి మధ్యలో పోతాయి మట్టి కుండ ఉంది కొండ మధ్యలో ఉంది ముందున్నది మట్టి ఉంది అనేది ఏదో అస్థి అది చివర ఉంది ఎందుకని మట్టి ముందుంది కాబట్టి మధ్యలో కొండ కాబట్టి కొండ పగిలిపోతుంది కొండకు ముందు మట్టి ఉంది కొండ పగిలిన తర్వాత పగిలిన కొండ ఉంది పగిలిన కుండ ఉంది మట్టిగా ఉంది కాబట్టి ముందు మట్టి తర్వాత మట్టి గనక మృతికేత్యవసత్యం మట్టి ఒక్కటే సత్యం గాని కుండ సత్యం కాదు ఓకే ఇది ఎప్పుడైతే జ్ఞాన నేత్రం తెరవబడుతుందో ఈ కుండ ఆ కుండ వేరు ఆల వేరు ఈ అలవేరు నేను ఈ కుండలన్నీ మట్టి మృతికేత్యవసత్యం ఆ అలన్నీ సముద్రమే దానికన్నా భిన్నంగా లేవు ఈ రూపాలన్నీ పరమేశ్వరుని యొక్క స్వరూపమే నామ రూపాలు ఎగిరిపోతాయి భాతి ప్రేమ నిలుస్తుంది సచ్చిదానంద స్వరూపమే నిలుస్తుంది కాబట్టి నామం రూపం ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు కృష్ణానది పోతా ఉంది రూపం ఉంది గనక నామం ఉంది గంగానది పోతా ఉంది రూపం ఉంది గనక నామం ఉంది ఎందుకని కృష్ణ అది ఎందుకు గంగా తెల్లగా ఉంది గనక గంగా నల్లగా ఉంది గనక కృష్ణ నలభై ఎక్కడ నెల మీద నుంచి పారుతూ ఉంది కనుక ప్రవహిస్తూ ఉంది గనక కాబట్టి దీన్ని కృష్ణానది దాన్ని గంగానది రెండిట్లో ఉండేది హెచ్వేనే అంతేనా ఏమన్నా వేరా ఇక్కడ నీళ్లు పోతా అక్కడ కిషనాలు పోతున్నాయా ఏమి లేదు ఇక్కడ నీళ్లే అక్కడ నీళ్లే వస్తువు ఒకటే కానీ రూపాన్ని బట్టి నామం మారింది తెల్లగా ఉంది ఎందుకని హిమాలయాల నుంచి వస్తుంది కనుక గంగ అని అన్నారు ఇదిగో నల్లరేగ నెల మీద చూస్తుంది కనుక నల్లగా ఉంది అందుకని కృష్ణ అంటే నలుపు కృష్ణ అని అన్నారు ఈ రూపం బట్టి నామం ఏర్పడుతోంది గంగ కృష్ణ ఏమోనా బ్రహ్మపుత్ర అని ఇవన్నీ వెళ్ళి ఎక్కడికి పోతాయి ఇవన్నీ సముద్రానికి కలిసాయనకు అక్కడ ఉంది రూపం ఉన్నాము అది అది విషయం కనుక సముద్రంలో కలిసిన తర్వాత ఇప్పుడు అడిగామనుకో ఈ జలం ఎటుపోయింది కృష్ణా కృష్ణానదీ జలం సముద్రంలోకి వెళ్ళిపోయిందండి గంగా జలం పోయిందండి నైనా ఒక్క చెంబుడు గంగానది జలం తీసుకుని రూపం అక్కడి నుంచి ఎవడు దాలేడు ఒక్కసారి సముద్రంలో ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్లీ తీసుకొచ్చాడంటే సాగర జలాన్ని తీసుకొస్తాడేమో గాని ఎందుకో తెలుసా నామ రూపాలు విలీనమైపోయినాయి సకలం విలీన ఇంకక్కడ నామరూపాలు లేవు ఉండేది ఒకే సాగరం ఒకే సాగరం ప్రశాంతమైనటువంటి సాగరం కాబట్టి నామరూపాలు ఒక దశలో కనపడుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళేటప్పుడు నామరూపాలు ఉండేందుకు అవకాశమే లేదు అది కేవలం సాగర జలంగా మారిపోయింది కాబట్టి నామరూపాలు ఒక కాలంలో ఒక దేశంలో తెలుస్తూ ఉంటాయి దేశంలో కాలంలో ఏవైతే తెలుస్తూ ఉన్నాయో పరిమితంగా ఉంటాయి పరిమితంగా ఏవైతే ఉన్నాయో ఇవి నశించిపోతూ ఉంటాయి పరిమితమైంది ఏది పరిపూర్ణమయ్యేందుకు అవకాశం లేదు పరిపూర్ణమైనటువంటి ఒక దేశంలో ఉండదు ఒక కాలంలో ఉండదు ఒక వస్తువుగా ఉండదు దేశత కాలత వస్తుంది పరిచిన్నెడ్ అనంత అనంత అది పరమేశ్వరం ప్రభు త్రిలోచనం కాబట్టి ఆయన మూడవ తెరిచేటప్పటికి భస్మం అయిపోవడం అంటే ఏంటో తెలుసా నామరూపాలు మనసులో ఎగిరిపోతాయి ఏదైతే సత్యం అదే గోచరిస్తూ ఉంటది ఇది కొండాది ముగుడు బానా ఎగిరిపోతుంది ఇదంతా మట్టి అని తెలుస్తూ ఉంటుంది అది నెక్లెస్ ఇది బ్యాంగిల్ అది మరొకటి రింగ్ ఎగిరిపోతుంది అంత బంగారు అని తెలుస్తూ ఉంటది స్వర్ణమేవ సత్యం స్వర్ణమేమ్యం కాబట్టి ఈ రూపాలన్నీ కూడా పరమేశ్వరుని స్వరూపంగా తెలుస్తాయి పరమేశ్వరుని స్వరూపంగా తెలిస్తే అసలు గొడవే లేదు అది వేరు ఇది వేరు అనుకోవడం వల్లనే గొడవ అర్థం ఇప్పుడు కాబట్టి ఈ భేదం అనేటువంటిది సమసిపోతా ఉంది అభేద దర్శనం జరుగుతూ ఉంది ద్వైతే నవిద్యతే ద్వైతం తెలిసేటువంటి అవకాశమే లేదు త్రిలోచనం నీలకంఠం నీల కంఠం కాబట్టి ఆ నీలివర్ణంతో ఉంది ఇది క్షీరసాగర మదనం కాబట్టి క్షీరసాగర మదనంలో పాపం ఇదే ధ్యానం కూడా ఇదే మీకు అది ఇంకో చోట ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకంటే ఇదే ఉపనిషత్తులో వస్తుంది ఆత్మానం అరణ్యం కృత్వ ప్రణవంచ ఉత్తరారణ్యం జ్ఞాన నిర్మతనాభ్యాసాత్ పాశం దహతి పండిత ఆ జ్ఞాన నిర్మతనాభ్యాసం ఏదైతే ఉందో అది ధ్యానం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్కడ అది అప్పుడు మీకు ఆ క్షీర సాగరం అది నేను టచ్ చేస్తాను ఇప్పుడు టైం లేదు కనుక ప్లీజ్ ఈ ఉపనిషత్తులోనే వస్తుంది కాబట్టి ఆ క్షీరసాగరంలో బాగా క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని దిగిపోయే ముందు విషం పుట్టింది చివరుగా ఆ విషాన్ని త్యాగి మహా త్యాగి అందుకని అమృతానికైతే అందరు సిద్దంగా ఉండరు ఉచ్చే శిరం వచ్చింది తీసుకుపోయారు చింతామణి వచ్చింది తీసుకుపోయారు కల్పతరం వచ్చింది తీసుకుపోయారు కామధేహు వచ్చింది తీసుకుపోయారు ఒక్కొక్కటి వస్తుండే నాకు కావాలి లక్ష్మీదేవి నారాయణమూర్తి దగ్గర చేరిపోయింది వీళ్ళందరూ కూడా క్షీరసాగరంలో పుట్టిన వాళ్లే కానీ విషం వచ్చేటప్పటికి ఒక్కడ లేడు అర్థమైతుందే అప్పుడు శివుడు వచ్చాడు పరమశివుడు ఆయన ఆ కాలకూట విషాన్ని పానం చేస్తే కంఠం దగ్గర అమ్మవారు పట్టుకోవడం వల్ల ఇదంతా అంత అర్థాలు ఎందుకో తాగుతుంటే అందరూ ఆనందంగా ఉండాలట విషయం తాగుతుంటే దేవతలు రాక్షసులు అంతా ఎందుకని తాగనిలే ఎవరిని పరమశివుణ్ణి ఎవరికి బాధ ఇప్పుడు ఆ కాలకూట విషయం వల్ల మనం ఏమైపోతామో అది సునామీ కన్నా పవర్ఫుల్ అది చిన్న విషయం కాదు అది కాలకూట విషయం అంటే కనీసం ఒక థౌజండ్ సునామీస్ ఈక్వల్ టు థౌజండ్ సునామీస్ ఓకే అలాంటప్పుడు అది ఏం చేసేస్తుందో మనల్ని అందరూ భయపడుతూ ఉంటే శివుడు వచ్చి తీసుకుని పానం చేస్తుంటే అందరికీ హాయి ఎందుకని ఆయన ఒక్కడే పోతాడు పర్వాలేదు మనం హాయికి భక్తులు వీళ్ళెవరు భక్తులు కానీ పాపం ఆమెకి ఎట్లుంటుంది చెప్పండి భార్య ఆవిడకు వచ్చి వీళ్ళేంటి ఆయన దగ్గర పాపం అనవసరంగా వచ్చాడు మధ్యలో చూసిపోతామని తెలియకుండా వచ్చాడు పాపం అనవసరంగా చిక్కుపోయినాడు వీళ్లలో ఆయన వచ్చి కిందకి దీటే ఏమైపోతుందని కొంటం దగ్గర గట్టిగా పట్టేసిందని పట్టేసింది కనుక పార్వతీదేవి అదంతా కంఠం అంతా నీలివర్ణంత అయిపోయింది నీలకంఠుడైపోయాడు అంటే ధ్యానంలో ఇది అక్కడ చూస్తాం జ్ఞాన నిర్మతన అభ్యాస ధ్యానంలో చివరిసారిగా ఏ వాసనలు మిగిలి ఉంటాయో అది చివరగా పోయేటప్పుడు విషపూరితంగానే ఉంటాయి అది అటు పైకి పోకుండా ఉండాలి ఇటు క్రిందకి ఉండాలి పైకి పోతే మనసును పాడు చేస్తుంది కిందకొస్తే హృదయాన్ని పాడు ఈ మధ్యలో ఆపేయాల అది నీలకంఠం అనుకోండి కనుక త్రిలోచనం नीलक प्रशाता ध्यान थ्रूतयोन ध्या रूपमी ध्यान इकड़ रूप विश्व रूपे परमेश्वर ध्यान सगुण ब्रह्म विषय मनस व्यापारे इंतुत्रोन नीलकंठम प्रशातम प्लीज त्रिलोचन ప్రకాశ స్వరూపం ఏమిటి చంద్రుడు సూర్యుడు అగ్ని ఈ మూడే ప్రకాశస్వరూప సరేనా శి సూర్య నేత్రే కాబట్టి సూర్యుడు చంద్రుడు రెండు నేత్రాలు పరమేశ్వరుడికి మూడవది జ్ఞాననేత్రం ఇది జ్ఞానాగ్ని ఇంకా ఈ ఈ మూడు తప్ప మనకు మరో విధంగా వెలుతులు వచ్చే అవకాశం ఎక్కడ కనిపించడం లేదు విద్యుత్ అయితే కూడా వీటిలోకే వస్తుంది అండర్స్టాండ్ అగ్ని వస్తుంది కనుక సూర్యుడు స్వప్రకాశం ఆయన దగ్గర అరుగు తెచ్చుకుని ప్రకాశించేటువంటి చంద్రుడు శి సూర్య నేత్రే ఓకే సూర్య చంద్రుడు రెండు కళ్ళు మూడవది అగ్ని అది జ్ఞాననేత్రం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి సమస్తమైనటువంటి కర్మల్ని దగ్ధం చేసేటువంటి జ్ఞాననేత్రం ఈ మూడు కలిసినటువంటి వాడు అంటే ఇప్పుడు పరమేశ్వరుని యొక్క రూపం విశ్వరూపం విశ్వరూపే పరమేశ్వరే ధ్యానం సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార ఎందుకని సూర్య చంద్రులు ఎక్కడుండారో చూడండి అక్కడికి వెళ్ళిపోయింది ధ్యానం కాబట్టి పరమేశ్వరుడి యొక్క రెండు నేత్రాలు ఏవైతే ఉన్నవో అవి సూర్య చంద్రులుగా మనకు తెలుస్తూ ఉన్నాయి ఆ కంఠం ఏదైతే ఉందో అది ఆకాశం నీలివర్ణంతో ఉండేటువంటి ఆకాశం గగన సదృశ్యం గగన సదృశ్యం ఆకాశం నీలివర్ణంతో ఉంది కాదు ఇది కంఠం ఆకాశం కంఠం సూర్య చంద్రులు రెండు నేత్రాలు చూడ విషరైజ్ చేయాలి దీన్ని ఇది సగుణ ధ్యానం అంటే కాబట్టి ఇలా కూర్చొని కేవలం వాళ్ళు పెట్టుకుని ఓ ఫోటో కాకుండా అది కూడా ఓకే ఏదైనా చేయొచ్చు కానీ విశ్వరూపే పరమేశ్వరే సగుణ ధ్యానం కాబట్టి ఈ విశ్వం కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపం గనక ఇదంతా కూడా మూడవ నేత్రంలోనే ఉంది ఇది జ్ఞానం మూడవ నేత్రం జ్ఞానం దాంతో విజువలైజ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు అటు సూర్య చంద్రులు ఎక్కడైతే మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉన్నారో ఇవి ఆయన యొక్క రెండు నేత్రాలు కాబట్టి నేత్రాల కొద్ది కింద భాగానికి ఈ కంఠం కంఠం ఏదైతే ఉందో ఇదంతా కూడా నీలివర్ణంతో ఉంది ఆకాశం నీలి ఉంది గగన ఓకే ఇది విజువలైజ్ చేయాల్సింది తరువాత ఆయనకి కూడా శ్వాసలు నడుస్తూ ఉన్నాయి రూపం ఆయనకు కూడా శ్వాసలు నడుస్తున్నాయి ఆయన శ్వాసలే వాయువు వాయు సంచారం అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఏ వాయు అయితే సంచరిస్తూ ఉందో అందుకని ఆ వాయువుని కూడా పరమేశ్వరుని స్వరూపంగా భావించి నమస్తే వాయువు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి హే వాయుదేవుడ నీవు కూడా భగవంతుని యొక్క స్వరూపమే ఎందుకని నీవు లేకపోతే నేను బ్రతకలేను నువ్వే ఆక్సిజన్ రూపంలో ఉన్నావు కాబట్టి ఆ నియతి దట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది పరమేశ్వరుని స్వరూపం గనక దైవమే ధర్మ రూపంలో ఉండడం వల్ల వాయు రూపంలో ఉన్నది కూడా నీవే గనక వాయుదేవుడు వాయుదేవుడు నమో బ్రహ్మణి నమస్తే వాయువ ప్రత్యక్ష బ్రహ్మసి కాబట్టి సూర్యుడు నాకెత్తగా ఎట్లాగైతే ప్రత్యక్ష దైవంగా తెలుస్తూ ఉన్నాడ పూష అట్లాగే నీవు కూడాను ఏ వాయు నీవు కూడా నాకు ప్రత్యక్ష దైవంగా తెలుస్తూ ఉన్నావు కనుక మనకెట్లాగైతే వాయువు పరమేశ్వరుడికి మనకు కేవలం మనం పీల్చుకుంటూ వదులుతూ ఉన్నావు ఏది ఆక్సిజన్ అదంతా ఈ అంతరిక్షంలో ఉంది ఇప్పుడు ప్రపంచంలో ఉంది అది పరమేశ్వరుని యొక్క శ్వాస అర్థమవుతుంది ఇప్పుడు ఆయన రెండు కళ్ళు ఏవైతే ఉన్నాయో సూర్య చంద్రులు ఆయన కంఠం నీలివర్ణం ఏదైతే ఉందో అది వినీలమైనటువంటి ఆకాశం ఆయన ఏ గాలి అయితే మనకి ఇక్కడ సంచరిస్తూ ఉందో ఆయన పీల్చుతూ వదులుతూ ఉండేటువంటి శ్వాసలు ఆయన పాదం భూమి పాదోశ విశ్వభూతాన్ని త్రిపాదమృతం దివి కాబట్టి ఇది ఏదైతే ఉందో కనిపిస్తూ ఉందో ఈ విశ్వం అంతా కూడా పరమేశ్వరుని యొక్క పాదం కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో తెలుసా సురక్షితంగా ఆయన పాద దగ్గర ఉన్నాను అంత ఆయన తల ఎక్కడన్నా నా తల నేను ఎక్కడన్నా పెట్టుకోగలను భగవాన్ తమస్సు చూచావా ఏమి కానీ నేను ఎక్కడ ఉండాలి నీ తల ఎక్కడైనా ఉండొచ్చు పర్వాలేదు నువ్వు అంతరిక్షంలో ఉన్నావు ఇంకా ఎక్కడున్నావు విదితం అవిదితం నువ్వు ఎక్కడైనా ఉండు నీ తలను నువ్వు ఎక్కడైనా పెట్టుకో నా తలను పెట్టడానికి నీ పాదాలు తప్ప రెండవ మార్గమే నాకు లేదు మరో చోటే నాకు లేదు గనక పాదోస్య విశ్వాభూతాన్ని ఈ ప్రపంచంలో నేనున్నాను నీ పాదాల దగ్గర ఒదిగిపోయి ఉన్నాను ఓకే ఇది ధ్యానం ఇది ధ్యానం అందువల్ల నమస్యచ రుద్రాయచ రుద్ రుద్ంటే దుఃఖం రుద్ంటే దుఃఖం దుఃఖం దుఃఖహేతుర్వా అయితే ద్రావయతి ఇది రుద్రహ అది రుద్రుడంటే ఎవరో తెలుసా దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని సంపూర్ణంగా ద్రవింపజేసేవాడు రుద్ర దుఃఖం దుఃఖహేతుర్వ ద్రావయతి ఇది రుద్రహ కాబట్టి మనకు దుఃఖం ఏదైతే ఉందో సంపూర్ణంగా సమసిపోయేది అక్కడే దుఃఖం దుఃఖహేతు అసలు ఈ దుఃఖానికి కారణం ఏంటో ఆ అజ్ఞానం దానిని కూడా పోగొట్టేటువంటి వాడు దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని కార్యాన్ని కారణాన్ని ఈ దుఃఖం ఏదైతే ఉందో సంసారికమైనటువంటి దుఃఖం అది ఏదైనా కానివ్వండి అది ఆది భౌతికంగానివ్వండి ఆది దైవికంగా ఆధ్యాత్మికంగా కానివ్వండి ఏ విధమైనటువంటి దుఃఖమైనా సమస్త దుఃఖాల్ని అందువల్ల సంసార దుఃఖ నాశ ఇ సంపూర్ణంగా సమూలంగా నశింపజేసేటువంటి వాడు గనక రుద్రహ రుద్రహ అటువంటి రుద్రుణ్ణి ఏ విధంగా మనం ధ్యానిస్తున్నాం నమస్ కాబట్టి అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా ఉమయా సహవర్తతే ఉమాదేవితో కూడినటువంటి పరమశివుణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నా ఎందుకని బహిరంగ పూజలో గాని అంతరంగ పూజలో గాని బహిరంగ సాధనలో గాని అంతరంగ సాధనలో గాని ప్రత్యక్ష అవకాశం లేదు ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుత్వం త్రిలోచనం నిలకంఠం ప్రశాంతం లేదండి ఉన్నదంతా మాయే మహేశ్వరుడు మాయను తొలగిస్తే మహేశ్వరుడు లభ్యమౌతాడు ఆ మాయ ఏదైతే ఉందో అది మాయాశక్తి మాయా మాయా ఈ మాయ ఎక్కడుందండి పరమేశ్వరుడి కన్నా వేరుగా ఉండేందుకు అవకాశం ఉంది లే ఆయన్ని ఆశ్రయించుకునే ఉండాలి బ్రహ్మాశ్రయ సత్వరాజ స్తమో గుణాత్మిక మాయా అస్తి కాబట్టి సత్వరాజ స్తమోగుణాలతో ఏ మాయ తెలుస్తుందో ఆ మాయ పరమేశ్వరుడి వేరుగా ఉండేందుకు అవకాశం లేదు గనక ఆయన్ని ఆశ్రయించుకొని ఉంది ఆయన్ని ఆశ్రయించుకుని ఉంది అందువల్ల ఆ మాయా శక్తిని ఒక్కొక్కసారి పార్వతిగా కూడా మనం చెప్తాం మాయనంతు మహేశ్వరం పార్వతి మాయగా పరమేశ్వరుడు మాయ ఏదైతే ఉందో ఆయన మహేశ్వరుడు మా ప్రభు అంటే ఆయన అధీనంలో ఉంది మాయ అంత అని అర్థం ఎందుకని ఆయన ఆశ్రయించుకోనుంది ఇప్పుడు మనల్ని పట్టుకొని ఉంది పట్టుకుంటే హాయిగా ఉంది మనల్ని పట్టుకుంటేనే ప్రాబ్లం అర్థమవుతుంది ఇప్పుడు పిల్లి పిల్లి పిల్లల్ని పట్టుకొని పోతూ ఉంది అనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు బలీ ఆశ్చర్యంగా ఉంటుంది ఆ దంతాలతో పట్టుకుంటది పిల్లి తన పిల్లని అంటే పిల్లి కోనని నోటితో పట్టుకొని ఎత్తుకొని పోతా ఉంటుంది చూడండి మీరు తర్వాత అది వదిలిపెట్టిన తర్వాత మీరు వెళ్ళి చూడండి గాయమే ఉండదు గాయం ఉండదు అది ఎట్లా ఎత్తుకోపోద్దు తెలియదు అంత కర్కశమైనటువంటి దంతాలు మళ్ళీ పిల్లికి దాన్ని పట్టుకుంటుంది అలా మెల్లగా తీసుకోపోద్ది అది ఎక్కడో పెట్టుకుంటది పెట్టిన తర్వాత అంటే పిల్లి ఒక చోట వస్తుంది పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటది ఒక్కొక్క పిల్లలు కూడా అంతే వాటికి భయం మనం ఉన్నామని అందుకని అక్కడక్కడక్కడ ఇంతకు తిరుగుతుంటాయి కానీ వదిలినర్వాత చూస్తే అయ్యో అయ్యో అంత కర్కమైనటువంటి దంతాలతో పట్టుకొని ఉంది ఏమైపోతుందని మనం అడుగుంటాం అది వదిలిన తర్వాత చూస్తే అవి సురక్షితంగా ఉంటాయి కాదు ఇదే పిల్లి గనక ఎలుకను పట్టుకుందే అయిపోయింది కదా పిల్లి పిల్లను పట్టుకున్నప్పుడేమో పిల్లి పిల్లి కూనను పట్టుకున్నప్పుడు ఏ బాధ లేదు అది సురక్షితంగా ఉంది అదే ఎలుకను పట్టుకోగానే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది దాని ప్రాణం పోతా అందువల్ల శివుడి దగ్గర మాయ వండిన తమాషగా ఉంది ఆడుకుంటా ఉన్నాడు మాయతో చిన్న బాల్తో ఆడుకున్నట్టుగా మన దగ్గరకు వచ్చేటప్పటికి మింగుడు లేదు అందువల్ల మనం ఏం చేయాలంటే అక్కడే ఉంది గనక ఇది కూడా ఇది ఒక అర్థం ఓమహేశ్వర ధ్యానంలో మొట్టమొదట ఆయనతో అయ్యే పని కాదు చేస్తూనే ఉన్నాం ధ్యానం మన మనసు నిలవడం లేదు అందువల్ల ఏం చేస్తాం సినిమా పోవాలంటే కూడా డైరెక్ట్ గా పోయి డాడీ డబ్బులు ఇవ్వంటావా అనే చిన్నప్పుడు మమ్మీ ఇక్కడ ఉంది ప్రోగ్రెస్ కార్డ్ కనుక వచ్చి నైన్టీ మార్క్స్ కనుక వచ్చాయా ఫాదర్ దగ్గర పోతాం డైరెక్ట్ గా ఏ వస్తున్నామని చూడు ఎందుకని నైన్టీ ప్రతి సబ్జెక్ట్ లో నైన్టీ ై ప్రోగ్రెస్ రికార్డ్ ఫాదర్ ఇస్ వెరీ హ్యాపీ ఆయన వెంటనే ప్యాచ్ చేసి తట్టి ఏమైనా నాకు చాలా సంతోషం రా ఎందుకంటే నువ్వు నా కొడుకువి కారణం ఏంటి తెలుసా నాకు ఎప్పుడు నలభై దాటలేచ్చన్నప్పుడు అర్థమవుతుందా అది తండ్రి యొక్క వైభవం నాకు నలభై మార్కు దాటకపోయినా నువ్వు తొంభై తెచ్చుకున్నావు నా కొడుకు కనుక నువ్వు తెచ్చుకున్నావు కానీ అదే సినిమాకు పోవాలనుకోండి ప్రోగ్రెస్ కార్డ్ అయితే నాన్న దగ్గరికి వెళ్తాం సినిమా పోవాలనుకో అమ్మ దగ్గర పోయి కొంగు పట్టుకొని సినిమా పోవాలే ఎందుకంటే ఆమె చెప్పి రికమెండ్ చేసి అందువల్ల మనకు ఉమాసహాయం మొట్టమొదటిలా ఉమా సహాయం పరమేశ్వరం డైరెక్ట్గా పరమేశ్వరం కాదు అమ్మవారిని పట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది మాయ అంటావా పర్వాలేదు వినిపోవే నమ్ముకోరేగే మేఘమా వినిపోవే నమ్మసుకోంగిక నవో మేఘమా మరచదవేళ ఊరేగే మేఘమా వినిపో వినసు గోల మనసు నీలా మేఘమా మహేశ్వరు ని గణనీ మన్న సున్న మేఘమా మహేశ్వరుని గన నీవమ్మా కరుణించవే కబూరం దిం చడతీర్చవే నన్ను మేఘమ కరుణిల్సే కబూరందించవే కడ తేర్చవే నన్ను మేఘమ ఊరేగి మేఘమాల వినిపోవే నా మనసుగోల నింకే గీరి నవో మేఘమాల నీలను మరచదవేల మేఘమాల వినిపోవే నా మనసు గోల కనుక मेघा चुच् असल रास वेरे इपड़े कलपा दाने इकड़े असल सांग एटे मन ली गई मेघम నీలివర్ణంతో ఉంది గనక ఈయన నీల మేఘ శ్యాముడు గనక నీకు ఎట్లా వచ్చింది ఆ కలరు బహుశా ఈయన వల్లే ఏమన్నా వచ్చిందా కనుక నీ కనపడుతూ ఉండాలి ను ఎత్తులో ఉండవు కదా నాకు కనిపించడం కాబట్టి నీ పక్కన ఉన్నాడేమో అందువల్ల నీకు ఆ కలర్ వచ్చిందేమో కొద్దిగా నా ఇన్ఫర్మేషన్ ఆయన కొద్దిగా పాసాయింది నా ఫైల్ కూడా ఆయన దగ్గర పెట్టు అని మేఘాన్ని అడిగేటువంటి సన్నివేశాన్ని ఇక్కడేంటంటే మేఘము అనేటువంటిది మాయ గనక మేఘాపాయే అంశుబానేవా కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే కంబేసేటువంటిది మేఘం సూర్యుడు మనకు కనిపించకుండా ఉండేటువంటిది మేఘం మేఘ అపాయి అంశుమాన్ ఇవా మేఘం గనక తొలిగితే సూర్యుడు మనకు గోచరిస్తాడు గనక అమ్మ నాకు మహేశ్వరుడికి మనిషికి మధ్య నువ్వు నిలబడ్డవు మాయా నువ్వు కొద్దిగా ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సయేవ మాయా పరిమోహితాత్మ మీకు వస్తుంది అక్కడ వచ్చినప్పుడు మాయ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనుక నువ్వు కొద్దిగా జరుగు ను కొద్దిగా జరిగా మనకు స్వామి కనిపిస్తాడు అందువల్ల తెరతీయరా త్యాగరాజ స్వామి కూడా తెరతీయర అంటే ఆ తెర ఏంటో తెలుసా మాయా తెర మహేశ్వరుడికి మనిషికి మధ్య ఏ మాయ ఉందో ఆ తెర దాన్ని గనక తొలగిస్తే మహేశ్వర దర్శనం అందుకని ఉమా సహాయం కాబట్టి నువ్వు మా శక్తివి మాయాశక్తివి కాబట్టి తల్లి నువ్వు కొద్దిగా గనక తొలగితే నేను చూస్తా ఇప్పుడు వాల్మీకంలో లేదు కానీ ఆ వాల్మీకాల్లో ఉంటుంది రాముడు లక్ష్మణుడు సీత పోతూ రాముడు ముందు పోతూ ఉన్నాడు మధ్యలో సీతం ముందు వెనుక లక్ష్మణస్వామి ఎందుకంటే కాపలా సెక్యూరిటీ లక్ష్మణస్వామి సెక్యూరిటీ ఇక మధ్యలో ఈ ముందు గనక రాముడు కనపడడం లేదు ఎంత దూరం పోతూ ఉండినా ఈవిడ కనపడుతుంటది కానీ రాముడు అప్పుడు అన్నాడట వదిన అని ఫీచ ఏ నాయన కొద్ది అట జరుగుతామని జరిగేటప్పుడు ఎందుకు జరగమన్నాడని రాముడు ఇట్లా వెనక తిరిగి చూసాడట నమస్కారం ఏంటి ఏంటి నాయన అయిపోద్ది లే పద ఈమె అర్థం చేసుకున్నదట అందుకని అక్కడి నుంచి సీతమ్మ అప్పుడప్పుడు అటు ఇట్లా అట్లా అంటుండేదట అలా అనడమే అది ఆ భంగిం అదే సీతమ్మ అలా అనడం అందువల్ల మగవాళ్ళు ఇట్ల అన్నారు నడువు నొప్పి తప్ప అమ్మగారులు అంటారు కదా ఇట్లా అనడం ఏంటంటే మాయే తొలగడం మా దర్శనం ఇప్పుడు అదేదో ఒక అదిగా ఇదిగా దాంట్లో శృంగారము శృంగారము అన్ని చేరిపోయినాయి అసలు విషయం ఇదనమాట మాయే తొలగడం అట్లా మగవాళ్ళు ఎట్ల చూసారా ఒకవేళ మగవాళ్ళు అట్లా అన్నారనుకోండి అప్పుడు ఇటు అటు కాకుండా ఉంటారు అన్నట్లు అందుకని ఉమాసహాయం పరమేశ్వరం ప్రభం త్రిలోచనం నెలకంఠం ప్రశాంతం ధ్యాత్వాని బ్రహ్మయోని ముని మనన శీలవాన్ మననశీలవాన్ ఎవరైతే దీన్ని మననం చేస్తూ ఉండాడో అటువంటి మునిహి ధ్యా ధ్యానించడం వల్ల ఈ ఉమామహేశ్వర ధ్యానం ఏదైతే ఉందో దీన్ని కొనసాగించడం వల్ల గచ్చతి యాతి గచ్చతి అతను చేరిపోతున్నాడు ఎక్కడ భూతయోనిం భూతయోనిం సమస్తమైన భూతాలు ఎక్కడి నుంచైతే ఆవిర్భవించాయో ఎవృత్తి భూతానాం యత యస్మాత్ ప్రవృత్తి ఉత్పత్తి భూతానాం ప్రాణినాం సమస్తమైనటువంటి ప్రాణులు ఎక్కడి నుంచి అయితే ఆవిర్భవించాయో భూతయోనిం ఉద్గమ స్థానం కాబట్టి సమస్తమైనటువంటి ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరిని చేసు జగము అది మళ్లీ పరమేశ్వరుడి నుంచే వచ్చాయి గనక ఆ పరమేశ్వరుని యొక్క స్థితికి ఎక్కడి నుంచి అయితే ఈ జగత్తు ఆవిర్భవించిందో అక్కడికి వెళ్ళిపోతున్నాడు భూతయోనిం ఉద్గమ స్థానం ఆద్య పురుషుడైనటువంటి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఎట్లా ధ్యాత్వా ధ్యానం చేయడం వల్ల ముని భూతయోనిం గచ్చతి ఇది అక్కడికి చేరిపోతూ ఉన్నాడు అదేంటది సమస్త సాక్షిం తమ సహపరస్తాత్ సమస్త సాక్ష్యం చూడుతా మందువల్లే అక్కడ ఇంకొక పదం ప్రశాంతం ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ప్రశాంతం అంటే ఏంటి వికార రహితం ప్రశాంతం ఏ విధమైనటువంటి వికారం లేకుండా ఉండడం మానసికంగా ఏ విధమైనటువంటి వికారాలు లేకుండా ఉండరు ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాడు అనుకోండి ధ్యాన యోగి ప్రపంచంలో అన్ని మార్పు చెందుతూ ఉంటాయి రూపాలు ఏవైతే ఉన్నాయో మార్పు చెందుతూ ఉంటాయి పరిణామ క్రమం చేంజ్ చేంజ్ చేంజ్ అనేక చోట్ల ఏది చూసినా ఈ రోజు ఒక వ్యక్తిని చూసి మళ్లీ పది సంవత్సరాల తర్వాత చూసామంటే ఇవన్నీ చాలా మారిపోయారు మీరంటాం ఎందుకు తెలుసా మార్పు సహజం ఈ ప్రపంచంలో నిరంతరం మారుతూ ఉంటది దేహాలు మారితే పర్వాలేదు మనసులు మారుతూ ఉంటాయి అందువల్ల నిన్న ప్రేమించిన వాళ్ళని ఈ రోజు ప్రేమించడం మన ద్వేషించిన వాళ్ళని ఈ రోజు ద్వేషించడం వచ్చిన బాధది కనుక ఇవి నిరంతరం మారుతూ ఉంటాయి రాగ ద్వేషాలు మారుతూ ఉంటాయి వ్యక్తులు మారుతూ ఉంటారు విషయాలు మారుతూ ఉంటాయి పరిస్థితులు మారుతూ ఉంటాయి ఆరోగ్యాలు మారుతూ ఉంటాయి వాతావరణం మారుతూ ఉంటుంది సమస్తం మారుతూ ఉంటుంది అవి మారుతూ ఉంటే వాటితో పాటుగా మన మనసు కూడా మారిపోతే ఇంకా శాంతి లేదు అర్థమవుతుంది ఇప్పుడు ఏది ఏది వికారం చెందుతూ ఉంటే దానితో పాటుగా మన మనసు కూడా వికారం చెందితే ఇక మన మనసులో శాంతి అనేది ప్రశ్న లేదు మన శాంతిని నిర్ణయించేది నిర్దేశించేది డిసైడ్ చేసేది ప్రపంచం అవుతుంది వెరీ వెరీ డేంజరస్ సరేనా దానికి అనుగుణంగా జీవిస్తే మన సుఖాన్ని నిర్ణయించేది ఎవరు మన శాంతిని నిర్ణయించేది ఎవరు ప్రపంచం అయిపోతుంది అది ప్రపంచం మారుతూ ఉంది ఇంకేమి శాంతి మనకు కనుక ప్రశాంతం వికార రహితం వికార రహితం కాబట్టి ఇవన్నీ లయించాలి మనలో లయిస్తే మనకు ప్రశాంతత పరమేశ్వరుల లయిస్తే ఆయనకి ప్రశాంతత మనది లయం ఆయనది ప్రలయం ప్రకర్షణ అందువల్ల శివుడు ధ్యానం చేస్తుంటాడు శివుడిని ఎక్కడైనా చూడండి మీరు ఏం చేస్తుంటాడు ఏనైతే సంగీతం ఇరవై నాలుగు గంటలు కానీ శివుడు అది కాదు శివుడు ఎక్కడైనా చూడండి ధ్యానంలోనే ఉంటాడు మనం ధ్యానం ఎందుకు శివుడు చేసేది అంతఃకరణ శుద్ధి లేకనా ఇప్పుడు ధ్యానం అంతఃకరణ శుద్ధికే కదా కదా అంతేనా కదా చిత్తనైశ్వర్యం కోసమే కదా మర్చిపోకండి ఎందుకు ధ్యానం ఎందుకు చేస్తున్నాం మనం విక్షేపం ఉందని అంటే ఇప్పుడు శివుడికి విక్షేపం ఉందని అదనార్థం శివుడికే విక్షేపం ఉంటే ఇంక ఎవరిని గురించి మనం ధ్యానం చేయాలి అది అక్కడ ఇది ధ్యానం కాదు మనం చేస్తే ధ్యానం శివుడు కూర్చొని చాలా శివుడు ధ్యానమూర్తి అండి ధ్యానం కాదది అందువల్ల అది వైరాగ్యం అనేది కూడా శివుడికి పెట్టాడు చూడండి ఇంత ముందు భగ అనే ఆరు లక్షణాలు చెప్పినప్పుడు జ్ఞాన వైరాగ్య చైవా షణ్ణం భగతి తీరిత వైరాగ్యం కూడా వైరాగ్యం ఏంటి ఇది నాకు వద్దు అది నాకు వద్ద అనేది అది శివుడికి ఎట్లా అన్వయిస్తుంది కనుక వైరాగ్యము తపస్సు ధ్యానము ఇవన్నీ పరమేశ్వరుని యొక్క స్థాయిలో ఆ స్టాండ్ పాయింట్ లా అర్థం చేసుకోవాల్సిన విషయమే ఏంటో తెలుసా పరమేశ్వరుడు ఇలా కళ్ళు ముసుకొని కూర్చున్నాడంటే సమస్తమైన ప్రపంచం ఆయనలో లయించిపోయింది అని అర్థం అది గేల్ అది కాదు కదా మనం ధ్యానం చేస్తే కదిలిస్తాం ఆలోచనలు కానీ పరమేశ్వరుడి దగ్గర అట్లా కాదు యావత్ ప్రపంచం తనలో విలీనమైపోతూ ఉంది మనలో లయమవుతుంది పరమేశ్వరులో ప్రళయం ప్రళయం పరలయం ఇప్పుడు రాత్రి నిద్రపోయామనుకోండి గార్డెన్ నిద్ర వస్తే మనం లయించిపోతాం కానీ పరమేశ్వరులో యావత్ ప్రపంచం విలీనమవుతుంది ఇది ప్రళయం కనుక ఆయన ప్రశాంత ఈ ప్రపంచం ఉండినా లేకపోయినా ప్రశాంత అటువంటి ప్రశాంతతను కోరుకునేవాడిని గనక నిర్వికార సత్తాస్వరూపం వికార రహితం వికార రహితం ప్రశాంతం ఆ ప్రశాంతతని మనం కోరుకుంటూ ఉన్నాం బాఖ్యంలో ప్రశాంతతే అంతర్యంలో ప్రశాంతతే మన ప్రశాంతతను భగ్నం చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి కాబట్టి అశాంతికి కారణాలు ఉన్నాయేమో గాని శాంతికి కారణాలు లేనేలే శాంతికి ఏదో కారణం చెప్పండి అశాంతి కారణాలు ఉన్నాయి అయ్యా నువ్వెందుకు అశాంతితో ఉన్నావు స్వామిచే నాకు ఇది పోయింది అయ్యా నువ్వెందుకు కారణాలు నువ్వు అశాంతితో ఉన్నావు నాకు రావాల్సింది రాలేదు अशा के कारण गाँव शाति की मत कार नी स्वरूपमें शां अशांति के कारण तोगी मिल शांति मात्र अदे ध्यान जो ओं नम शिवाय ओम नम शिवाय ओं नम शिवाय चूचरा ओं नमस्ोमा ఓం నమోమాయ ఓం నమస్ సోమాయ అంటూ ఉన్నాం అనుకోండి ఆ ఓం మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అవతి రక్షతి కాబట్టి ఓం అంటేనే మనం రక్షించేది ఓం నమ శివాయ నమోమాయ ఓం నమ సోమాయ ఓం నమ సోమాయ ఏముంది దానికి ముందు ఓం నమ సోమాయ అన్నాం అనుకోండి ఓం నమ శివాయ దానికి ముందు ఇది స్టార్ట్ అవుతుంది ఓం నమ శివాయ మివాయ నమ శివాయ ఆ ఓం నమ శివాయ అనేటువంటి పవిత్ర మంత్రాన్ని పంచాక్షరిని నేను పలకపోయే ముందు ఏముంది చెప్పండి ప్రశాంతత ఏం లేదు ప్రశాంత ఓం నమ శివాయ తరువాత ఏముంది ప్రశాంతత ముందు ప్రశాంతత సో ధ్యానం చేసేవాడు ప్రశాంతతోనే ప్రశాంతంతోనే స్టార్ట్ చేస్తా ఉన్నాడు ధ్యానం దేం పొందాలని ప్రశాంత స్వరూపమైనటువంటి పరమేశ్వరిని కనుక ముందు ప్రశాంతతే తరువాత ప్రశాంతతే లిసన్ ఓం నమ ఇదేంది ప్రశాంతమ ఓ ప్రశాంతత ఒక ప్రశాంతత మధ్యలో నామం సముద్రం నిస్తరంగంగా మధ్యలో అల మధ్యలో అల అలా లేవక ముందు నిస్తరంగం అలా పడిపోయిన తర్వాత నిస్తరంగం అంతేనా ఇప్పుడు తరంగం లేవకముందు ప్రశాంతంగా ఉంది తరంగం అలా అలా పడిపోగానే మళ్ళీ ప్రశాంతంగా ఉంది ముందు ప్రశాంతత వెనక ప్రశాంతత మధ్యలో అలా ఇది మంత్రం ఓం నమ శివా జస్ట్ లిసన్ ప్లీజ్ ముందు ప్రశాంతత ఉంది కదా అంటే ఏంట ప్రశాంతత సముద్రమే కదా నిస్తంగంగా ఉంది ఆ తరువాత ఏముంది ప్రశాంతత అదేంటది సముద్రమే మధ్యలో ఏమి లేచింది అలా అలావరు అప్పుడు లేదా సముద్రం అలా లేచినప్పుడు సముద్రం లేదు సముద్రం లేకపోతే అలా లేచింది సో మంత్రం కలిగింది అనుకోండి చైతన్యం లేకపోతే మంత్రం ఎట్లా గదుగుతుంది శవంలా గదుగుతుంది మంత్రం మంత్రం చెప్పకముందు ప్రశాంత చైతన్యం మంత్రం అయిన తర్వాత ప్రశాంత చైతన్యం ఆ మంత్రం నడిచేటప్పుడు కూడా అదే ఉంది కాబట్టి టోటల్ గా ప్రశాంతం ఎంత అర్థం ప్రశాంతం ప్రశాంతం మంత్రం ప్రశాంత మంత్రం ప్రశాంతం అంత ప్రశాంతం అంత ప్రశాంతం అంత ప్రశాంతం ఈ మధ్యలో గనక నాకు రావాల్సిన అప్పు వస్తుందా రాదన్నాడు అనుకోండి అది అశాంతి ఇది ఎందుకు వస్తా ఉంది ధ్యానంలో మళ్ళీ బ్యాక్ పోవాల ఏది మల దోషం విక్షేప దోషం అంతే మల ఉంది గనక విక్షేపం జరుగుతూ ఉంది రాగద్వేషాలు ఉన్నాయి గనక మనసు భగ్నం అవుతా ఉంది ఇక్కడ భగ్నం అవుతుంది గనక విక్షేపం స్టార్ట్ అవుతుంది విక్షేపం స్టార్ట్ అవుతుంది గనక ధ్యానం భగ్నం అవుతుంది ఇది ఇంకేమి లేదు ఓం నమ శివాయ నమ శివాయ కాబట్టి ముని గచ్చతి భూతయోనిం సమస్త సాక్ష్యం అది తమాష అలా లేస్తే అలా లేచిందని నేను చూస్తున్నా అలా పడిపోతే అలా పడిపోయిందని నేను చూస్తున్నా కాబట్టి ఓం నమశివాయ ఒక దశలో నేను చేస్తున్నా తరువాత నాకు అది చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది అది నాకు వినపడుతూ ఉంది నేను చేయడం కాదు నాకు వినపడుతూ ఎందుకో తెలుసా నేను కూర్చోని చేస్తేనే ధ్యానం నేను నడుస్తూ ఉంటే కూడా ఓం నమ శివాయ వినపడుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసి నీకు ఏ మంత్రం చేస్తున్నావు జరుగుతూ ఉంది ఎందుకని ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి నువ్వు సాక్షిగా ఉన్నావు ఆ సాక్షి చైతన్యమేదో అదే పరమేశ్వరుడు దానిని దాని రూపం విభం చిదానందరూపమద్భుతం అక్కడ ఏదైతే మనం చూచామో అది ఇదే అలలు ఆగిన దశలో ఏ చైతన్య సాగరంగా నువ్వు భాషిస్తూ ఉన్నావో ఇది అది కనుక సగుణ ధ్యానం వల్ల నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నిర్గుణ అవగాహన వల్ల కూడా అక్కడికి వస్తున్నావు ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా ని మన శిరుడు గచ్చతి భూతయోనిం గచ్చతి ఈ సమస్తం అనే ప్రపంచం ఎక్కడి నుంచి అయితే ఆవిర్భవించింది అక్కడ చేరుతూ ఉన్నాడు సమస్త సాక్ష్యం ఇవన్నీ మార్పు చెందుతూ ఉండినా తను సాక్షిగా ఉన్నాడు తమసహ పరస్తాత్ తమసహ పరం తమసహ మనజూచం అజ్ఞానం అజ్ఞానానికి పరంలో ఉండేటువంటిది జ్ఞానం జ్ఞాన తానే ఉన్నాడు అది ప్రజ్ఞానం అది చైతన్య స్వరూపం అహం చిద్రూపేణ సదభామి కాబట్టి జ్ఞాన రూపంలో నేను ఎప్పుడు దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాను కనుక సగుణమైన నిర్గుణమైన పెద్ద తేడా ఏమీ లేదు కావలసిందంతా కూడాను దానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ మనకు ఉండాలి అంతఃకరణ శుద్ధి మనకు ఉండాలి చిత్త నైశ్చల్యం మనకు ఉండాలి మోక్షమే కావాలనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష మనకు ఉండాలి అది ఉన్నప్పుడు సాధకుడు సాధ్యము రెండు ఒకటేనని ఎందుకని అది సిద్ధ వస్తువు అని అర్థమవుతుంది దీన్ని ఏదైతే ధ్యానంలో ఇలా తెలుసుకుంటూ ఉంటాడో ఆ తరువాత ఏది ఉండినా దీనికన్నా అన్యంగా లేదు అనేది అర్థం చేసుకుంటూ ముందుకు పోవాలి అది రేపు చూస్తా స్వస్తి ప్రజా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సాని దేశోయోవర బ్రాహ్మణసూ నిర్భయా పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవాసిష్యా శ